నువ్వు గతంలో సృష్టి జరిగింద భవిష్యత్లో ప్రళయం వస్తుంది ఎందుకు వస్తుంది ప్రళయం అవును సృష్టి అయింది స్థితి నడుస్తోంది ప్రళయం వస్తుంది ప్ర అసలు సృష్టి అయిందా గతం అనేది అసలు ఏమిటి భవిష్యత్ ఏమిటి అసలు కాలం యొక్క స్వరూపమేమి ఇవన్నీ వాడు మాట్లాడతావు సో వాడు ఏమంటున్నాడంటే ఈ ఉపాసకుడు ఈ సృష్టి అయింది మా ఉపాసదైవమే ఈ సృష్టి రూపంగా జగద్రూపంగా ప్రకటమై ఉన్నది భవిష్యత్తులో ప్రళయం వచ్చేస్తుంది ఆ ప్రళయం వచ్చినప్పుడు మా ఉపాసకులం మాత్రం మేము వెళ్ళిపోయి ఆ దేవుల్లో కలిసిపోతాము మిగతా వాళ్ళందరూ ఏమైపోతారో తెలియదు కానీ మేము మాత్రం తప్పనిసరిగా ఆ ఉపాస్య దైవంలో కలిసిపోతాము రెండు వేల పన్నెండు లోపల మీరు అప్లికేషన్ ఫిలప్ చేసేసి థౌజండ్ రూపీస్ ఫీజు కట్టేసి మెంబర్షిప్ అయిపోయి వాళ్ళు ఒక బ్యాడ్ చేయిస్తారు ఆ బ్యాడ్జీ పెట్టేసుకుంటే మీరు దేవుడి యొక్క సామ్రాజ్యంలోకి వెళ్ళిపోతారు మీరు రెండు వేల పన్నెండు లోపల ఆ పని చేయలేకపోతే మటుకు మీరు ఏమైపోతారో మేము హామీ ఇవ్వలేము అని ప్రచారం సో కాబట్టి ప్రస్తుతానికి ఈ సగుణ బ్రహ్మయందు జగద్రూపంగా ఉండే సగుణ బ్రహ్మయందు నేను ఉన్నాను అజం బ్రహ్మ శరీరపాతూర్ధ్వం ప్రతిపత్స్యే ఈ శరీరము పడిపోయిన తరువాత నేను బ్రహ్మలో కలిసిపోతాను ఎటువంటి బ్రహ్మ అజం బ్రహ్మ రాగుత్పత్తే రజం బ్రహ్మ పుట్టుకలేని బ్రహ్మలో కలిసిపోతాను ఇప్పుడు చూడండి మీరు ఆలోచించండి దేవుడు పుట్టాడు అంటాడు ఏమంటే దేవుడు పుట్టాడో లేదో తర్వాత ఆలోచిద్దాం జీవుడు పుట్టు జీవుడికి పుట్టుక ఉందని చెప్తుందా గీత జీవుడికి పుట్టుక లేదని చెప్తుందా లేదని చెప్తుంది మరి నువ్వు దేవుడు పుట్టాడని ఈ కథ ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు తర్వాత మీరు చెప్పండి దేవుడికి పుట్టుక చావు ఉన్నాయా లేవా లేవు దేవుడు అజహా కదా అజహ అజుడైతే మరి జాతీయ బ్రహ్మణి ఎక్కడి నుంచి వచ్చింది జనం అలా విని అన్నిటికీ తలకాయలు ఊపిస్తు లేచక్కపోతూ ఉంటారు కాబట్టి అడగరు ప్రశ్నలు అడగరు నవ్వుడి లాస్తే క్వశ్చన్ అదే ఫిజిక్స్ మేస్తారో మ్యాథమెటిక్స్ మేస్తారో ఎక్స్ ఈక్వల్ అని చెప్పి తర్వాత ఎక్స్ గ్రేటర్ దాన్ వై అని రాస్తే అర్ ఇట్ ఈస్ నాట్ అగ్రియంగా పైన ఈక్వల్ టు వై అని చెప్పారు ఇక్కడ గ్రేటర్ దాన్ వై అంటున్నారు హవని అడిగి కూడా ఉంటాడు ఏమండి ఇక్కడ మటుకు దేవుడు అజహా పుట్టుకలేనివాడు ఆయనే పుట్టాడు అంటే ఓ అలాగా అని తల చెప్తాడు అంతేకాదు అజహా కథం జాయతే పుట్టుకలేనివాడు ఎలా పుట్టాడు అని అడగరు వేదాంతం వేదాంతం చదువుతూ ఉంటాడు భగవద్గీత చదువుతూ ఉంటాడు అజ అజహా అజోపిసన్నవ్యే ఆత్మ అది కొన్ని నాలుగో అధ్యాయం సో ఆ అజహ పుట్టుకలేదు నజాయతే మ్రియతే వా విపశ్చిత్ అని చదువుతూ ఉంటాడు ఇవన్నీ కూడా కంటస్థం చేసేస్తూ ఉంటాడు ఉపన్యాసాలు కూడా చెప్తూ ఉంటాడు పుట్టిన తేదీ జేబులో పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు అంచేతనే యాజ్లాంగ్ కాంట్రడిక్షన్స్ ఇటువంటి విరోధాలలో జీవించినంత కాలము మనకి సత్యం దూరంగా ఉండిపోతుంది కాబట్టి ఓవైపున జాతే బ్రహ్మని వర్తమాన సగుణ బ్రహ్మలో పుట్టిన సగుణ బ్రహ్మలో నేను ఉంటున్నాను అంటూనే మళ్ళీ ఇంకో పక్కన అజం బ్రహ్మ పుట్టుకలేని బ్రహ్మ నేను ఆ బ్రహ్మని పొందుతాను భవిష్యత్తులో ప్రతిపత్సే ఎప్పుడు భవిష్యత్తు అంటే ఎప్పుడు మళ్ళీ ఏడాదా ఆ పై అలా కంగారు పడద్దు నేనేదో నాలుగు కాలాల పాటు బతకాలనుకుంటుంటే ఈ లోపలనే మీరు తీసుకెళ్ళి మళ్ళీ ఏడాదో ఆ బ్రహ్మలో కలిపేస్తానంటే అక్కడ ఊదుతుంది ఇంకా శరీరం పడిపోవడం ఖాయమైన తర్వాత ఇప్పుడు మీకు వేదాంత శ్రవణం చేసిన వెంటనే మోక్షం వచ్చేయదు అనే ఒక హామీ ఉండబట్టి ఇంతమంది శ్రవణానికి వస్తున్నారు శ్రవణం చేసిన వెంటనే మోక్షం వస్తుంది అంటే ఎంతమంది ఉంటారో చెప్పడం కష్టం కాబట్టి అలాగా శరీర పాత ఊర్ధ్వం ఈ దేహం పడిపోయిన తర్వాత నాకు బాగా గుర్తు మా నాయనగారు అంటూ ఉండేవారు అగ్నిష్టోమంచేస్తే స్వర్గం వస్తుంది కదా జ్యోతిష్ఠమైన జ్యోతిష్టమైన స్వర్గకామో యజేత జ్యోతిష్టోమం అనే యజ్ఞం దాన్నే అగ్నిష్టోమం అంటారు అగ్నిష్టోమం అనే యజ్ఞం చేసిన వెంటనే స్వర్గం వచ్చే పక్షంలో వస్తుందని ఎవళ్ళైనా చెప్పే పక్షంలో ఎవ్వళ్ళు చెయ్యరు ఆ యజ్ఞాన్ని కాబట్టి ప్రూఫ్లు అడగక్కడదు ప్రూఫ్ చూపిస్తే ఇంకా యజ్ఞించమని ఎవడూ ఉండడం ఎందుకంటే వెంటనే అది వచ్చేస్తుందంటే అదే కదా ప్రూఫ్ మరి అది ఎవడో యజ్ఞం చేయడం కాబట్టి అది అలాగా అదృష్టంగా అలా ఉంది అదృష్టము అంటే కంటికి కానరానిది అలాగే ఉంటేనే వాళ్ళైన యజ్ఞం చేస్తారు కాబట్టి శృతి అలాగే చెప్తుంది దాన్ని ఎనీవే వీడేమనుకుంటున్నాడు అంటే నా దేహం పడిపోయిన తర్వాత నేనేమో మోక్షాన్ని పొందుతాను మోక్షాన్ని పొందడం అంటే ఏమిటి ఆ పరబ్రహ్మను చేరుకుంటాను ప్రతిపత్సే అని భవిష్యత్తు సెటిల్ చేసేసాడు భవిష్యత్తులో వీడు అజబ్రహ్మ అయిపోతాడు మళ్ళీ అజబ్రహ్మలో కలిసిపోతాడు ప్రస్తుతంలో మటుకు జాతే బ్రహ్మని వర్తతే జాతబ్రహ్మలో ఉన్నాడు భవిష్యత్తులో ప్రళయం వచ్చినప్పుడు అజబ్రహ్మ ఉంటుంది అజబ్రహ్మలో వీడు కలుస్తాడు వీళ్ళు ప్రస్తుతానికి జాతబ్రహ్మలో వీడు బ్రహ్మగడ్డ భిన్నంగా ఉన్నాడు మరి పూర్వం వాట్ అబౌట్ ఎర్లియర్ ప్రాగుత్పత్తే అజమిదం సర్వం అహం పూర్వం సృష్టికి పూర్వం అంటే ఈ స్థితి జగత్తు ప్రకటమవడానికి పూర్వంలో ఏముండేది మళ్ళీ అజబ్రహ్మే ఉండేది ప్రాగుత్పత్తే అజం ఈ సర్వము ఈ సర్వము కూడా అజబ్రహ్మలోనే విలీనమైపోయి ఉండేది మరి నా మాట ఏమిటి నేను కూడా అజబ్రహ్మలోనే విలీనమై ఉండేవాడిని కాబట్టి అజబ్రహ్మ ఉన్నది ఈ సర్వ జగత్తు ఉపాసకుడు కూడా అజబ్రహ్మలోనే అంతర్గతం ఈ అజబ్రహ్మ ప్రకటమైనది సు సగుణ బ్రహ్మ జగద్రూపంగా ప్రకటమైనది దాంట్లో ఈ ఉపాసకుడు సెపరేట్గా ఉన్నాడు ఈ ఉపాసన కొనసాగిస్తాడు కొనసాగించిన తర్వాత భవిష్యత్తులో మళ్ళీ ప్రళయంలో ఈ సర్వము ఈ వీడు కూడా ప్రళయం మాట ఎలా ఉన్నా వీడు శరీరపాతమైన వెంటనే వీళ్ళే అజబ్రహ్మలో కలిసిపోతాడు ఇది గతము వర్తమానము భవిష్యత్తు దిస్ ఈస్ ది ప్రాసెస్ ఈ ప్రాసెస్ సత్యం ఇదే సత్యం అని ఎవడైతే పెట్టు కూర్చున్నాడో వాడు కృపణ కృపణ స్మృత ఏమిటి కార్పణ్యము దైన్యము ఏమిటి అంటే నెంబర్ వన్ భేదర్శనమే కార్పణ్యము నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పుడు ఈ క్షణంలో వీడు బ్రహ్మ ఈ క్షణంలో వీడు బ్రహ్మ ఈ క్షణంలో కనుక వీడు బ్రహ్మ కాకపోతే వీడు భవిష్యత్తు కల్ప కల్పాంతరాలు విడిపోయినా వీడు బ్రహ్మ వాడింకా ఈ క్షణంలో వీడు బ్రహ్మ ఈ క్షణంలో వీడు తన బ్రహ్మత్వాన్ని తెలుసుకోవాలి అది తెలుసుకోకుండా భవిష్యత్తులో బ్రహ్మనవుతాను అని అంటున్నాడు కాబట్టి అది కార్పణ్యము రెండవ కార్పణ్యం మూడవ కార్పణ్యం ఏంటంటే కాలము సత్యమని నిర్ధారించుకుని దాని గురించి ఆలోచించకుండా కాలము సత్యము వీడు నిశ్చయించుకుని ఆ కాలంలో గతము వర్తమానము భవిష్యత్తు అని మూడు అంశాలు ఉంటాయి విభాగం చేసుకుని ఆ విభాగంలో తనని కూర్చోబెట్టుకుని అదే విభాగంలో దేవుణ్ణి కూడా కూర్చోబెట్టాడు వీడు ఆ విభాగంలో తనని కూర్చోబెట్టాడు ఇలాగా నేను ఇంతకు పుట్టకముందు నేను బ్రహ్మలో ఉండేవాడిని పుట్టాను తర్వాత మళ్ళీ మరణించిన తర్వాత బ్రహ్మలో కలుస్తాను అని తనని విభాగంలో కూర్చోబెట్టాడు జగత్తుని కూడా ఆ విభాగంలో కూర్చోబెట్టాడు బ్రహ్మ కూడా ఒకప్పుడు అజము ఇప్పుడు జాతము మళ్ళీ భవిష్యత్తులో అజము అని బ్రహ్మను కూడా కాల ప్రవాహంలో కూర్చోబెట్టాడు మీరు గమనించారా లేదా ఈ ఇది అంచేతనే ఇప్పుడు బ్రహ్మ గొప్ప కాలం గొప్ప కాలమే గొప్పైంది కదా అంచేత మళ్ళీ దానికి మళ్ళీ అమెండ్మెంట్ కాలపురుషుడోనో ఏదో పేరు పెట్టి ఏదో అమెండ్మెంట్ దానికి చేయటం ఈ రకంగా వీడు తత్వాన్ని తెలుసుకోవటంలో ఘోరంగా విఫలమైనాడు కనుక కృపణ యథాత్మకోహంపత్తే ఇదా జాతే బ్రహ్మణి వర్తమాన అహం ప్రాగుత్పత్తే యధాత్మక నేను సృష్టికి ముందు నేను పుట్టడానికి ముందు ఆ పరబ్రహ్మస్వరూపుడనే అయి ఉంటిని ఇప్పుడు దీన్ని మీరు ఆలోచించండి ఇప్పుడు వేముంది ఒక తరంగం ఉన్నది ఈ తరంగం పుట్టింది కదా పుట్టింది ఉంది లేకుండా పోతుంది తరంగం పుట్టింది ఉంది ఈ తరంగం అడుగుతోంది ఏమని నేను పుట్టక ముందు నేను ఏమిటి అని అడుగుతాను దానికి సమాధానం నేను రెండు సమాధానాలు చెప్తాను మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఏ బి ఏ ఈ తరంగం పుట్టకముందు మరొక తరంగం రూపంగా ఉండేది ఏ బి ఈ తరంగం పుట్టకముందు సముద్రతత్వ సముద్ర రూపంగా ఉండేది మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారు బి సెలెక్ట్ చేస్తారు ఓకే గ్రేట్ మరి పూర్వజన్మలో నేను ఏమిటని ఎందుకు అంటున్నారు ఆ మాట ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు నేను ఈశ్వరుడి కంటే భిన్నంగా జీవుడినై ఉన్నాను ఏం పుట్టకముందు ఈశ్వరుల్లో విలీనమై ఉండుండొచ్చు కదా ఈశ్వరుడి నుంచి నేను వచ్చాను జీవుడిగా సముద్రం నుంచి తరంగం వచ్చినట్టుగా ఈశ్వరునించి జీవుడుగా వచ్చాను జీవుతత్వం జీవత్వం పోయింది శరీరపాతంతో పాటుగా జీవత్వం పోయింది ఉపాసన కూడా చేసుకున్నాను మళ్ళీ ఈశ్వరంలో విలీనం అవుతాను ఇది బాగుంది దీంట్లో కూడా కాలదోషం ఉంది కాలప్రవాహంలో ఉన్నాడు వీడు ఆ దోషం ఉంది కానీ అట్లీస్ట్ అంతకంటే ఇది నేను ఇంతకుముందు చెప్పిన దానికంటే కింద జన్మలో నేనేమో ఎప్పుడు మనిషిగా పుట్టేడు అంటే అది ఉన్నతి మనిషిగా పుట్టేడు అంటే ఉన్నతి మనిషిగా పుట్టడానికి ముందు వీడు పశుపక్ష్యాది జన్మగా ఉండుండాలి లేదా మనిషిగా పుట్టడం అవనతి అంటే మనిషిగా పుట్టడానికి ముందు దేవతారూపంలో ఏదో సెలస్టియల్గా ఉండాలి వీడు స్వర్గాది లోకాల్లో ఎక్కడో ఒక జీవుడిగా ఉండుండాలి ఆ స్వర్గాది లోకాల్లో జీవుడిగా చేరుకోవాలంటే అంతకుముందు జన్మ ఏదై ఉండాలి మనిషి అయి ఉండాలి అంతకుముందు జన్మ మనిషి అంటే అది అది ఉన్నతి కాబట్టి అంతకుముందు జన్మ వీడు పశుపక్షియాది అయి ఉండాలి మొత్తానికి వీడు ఎలా వెళ్ళినా ఇమీడియట్లీ ప్రి ప్రేయర్ ఆర్ టూ స్టెప్స్ ప్రేయర్ వీడు పశుపక్షియాది జన్మలో ఉండి మనుష్య జన్మలోకి వచ్చాడు మళ్ళీ భవిష్యత్తు ఎలా ఉంటుందో మళ్ళీ ఎవరన్నా ఈ విశ్వాసాలన్నీ ఉంటాయి ఇవన్నీ కొన్ని సందర్భాల్లో పురాణంలోనూ శాస్త్రంలోనూ కూడా చెప్పబడి ఉంటాయి మీరు కొంచెం ఓపికగా ఆలోచించాలి ఈ విశ్వాసాలు ఈ పురాణాల్లో శాస్త్రాల్లో చెప్పిన ప్రతి అంశము కూడా ఇక్కడ పరీక్షకి పెట్టబడుతుంది మీరు అది గమనించండి ఎవిట్రా వీడిలా మాట్లాడుతున్నాడని మీరు కంగారు పడితే నేను చేయగలిగేది ఏం లేదు ఈ రకమైన విశ్వాసాలు ఎన్నైతే ఉన్నా అన్నీ పరీక్షకు పెట్టబడతాయి నన్ను ఒక అతను అడిగాడు నేను పూర్వజన్మలో ఏమై ఉంటాను అని అడిగాడు నువ్వు పూర్వజన్మలో ఈశ్వరుడు ఉంటావయ్యా ఈశ్వరుడు నుంచి వచ్చావు తరంగం పూర్వజన్మలో ఏమై ఉంటుంది సముద్రమై ఉంటుంది మళ్ళీ తరంగం కలిసిపోయింది విలీనమైపోయింది ఎక్కడ విలీనం అవుతుంది సముద్రంలో విలీనమవుతుంది వెరీ వెరీ సుపీరియర్ విషన్ బట్ స్టిల్ ల్యాకింగ్ ఎందుకంటే కాలప్రవాహంలో ఉంది కనుక ల్యాకింగ్ బట్ పూర్వజన్మలో నేను గుర్రం భవిష్యత్ జన్మలో మరొకటి అవుతాను దీనికంటే నయం మొత్తానికి ఏమైతేనే నేను పూర్వజన్మలో ఆ పరబ్రహ్మ ఎందు విలీనమై ఉండేవాడిని ఇప్పుడు ఇదానీ జాత జాతే బ్రహ్మని చె వర్తమాన నేనిప్పుడు పుట్టాను పుట్టి నేను పుట్టడమే కాదు నా చుట్టూ ఉండే జగద్రూపంగా పరబ్రహ్మ కూడా పుట్టి ఉన్నాడు నేను పుట్టి పుట్టి ఉన్న పరబ్రహ్మలో అంతర్భాగమై ఉన్నాను ఓకే ఉపాసనయా పునః తదేవ ప్రతిపత్స్యే మళ్ళీ ఉపాసన చేసి నేను మళ్ళా ఆ పరబ్రహ్మలోనే కలిసిపోతాను కాబట్టి ఇప్పుడు అజం బ్రహ్మ అంటే ఏమిటి కారణావస్థ కారణం కదండి జాతం బ్రహ్మ అంటే ఏమిటి కార్యావస్థ ఏమండే ఇప్పుడు కార్యావస్థలో నేను బ్రహ్మ కంటే భిన్నంగా ఉన్నా కానీ కారణావస్థలో మటుకు బ్రహ్మ రూపుడునై ఉండేవాడిని భవిష్యత్తులో మళ్ళీ ఈ కార్యం మళ్ళీ కారణంలో కలిసిపోతుంది కలిసిపోతే అప్పుడు మళ్ళీ కారణావస్థలో బ్రహ్మరూపుడనవుతాను ప్రస్తుతం మటుకు నేను బ్రహ్మను కాను బ్రహ్మను ఉపాసించువాడను అని వీడు చెప్తున్నాడు అలా చెప్పడం ద్వారా వాడు తన యొక్క బ్రహ్మత్వాన్ని నిరాకరిస్తున్నాడా లేదా వీడు ఎప్పుడు బ్రహ్మ ఇప్పుడు బ్రహ్మ లేకపోతే గతంలో బ్రహ్మ ఇప్పుడు బ్రహ్మ భవిష్యత్తులో బ్రహ్మ కాదు ఇప్పుడు బ్రహ్మ గతంలో బ్రహ్మ అయితే ఇప్పుడు బ్రహ్మే అవుతాడు కానీ జీవుడెలా అవుతాడు ఇప్పుడు ఇది నెక్లెస్ అండి ఇది ఏ నెక్లెస్ బంగారం నెక్లెస్ గతంలో ఏముండేది కంకణం కింద ఉండేది అప్పుడు బంగారం కంకణమా మరో కంకణమా బంగారమే బంగారం కానిది బంగారం అవుతుందా కాబట్టి గతంలోనూ బ్రహ్మే ఇప్పుడు బ్రహ్మే భవిష్యత్తులోనే బ్రహ్మే నిజానికి గతము భవిష్యత్తు అనే కాలమే మిథ్య బ్రహ్మత్వమే సత్యం ఏమండీ ఇది గతంలోనూ బంగారమే ఇప్పుడు బంగారమే భవిష్యత్తులోనూ బంగారమే అంటే ఏమని చెప్పమంటారు దానికి దా ఆ కాలమే దానికి అన్వయించదు కాలమే మిథ్య వీడు ఆ సత్యాన్ని గుర్తించకుండగా గతము వర్తమానము మనిషి కాలము యొక్క బంధంలో ఉంటాడు సంసార కొంతమంది సంసార బంధం అంటే భార్యా పిల్లలు సంసార బంధం అనుకుంటారు పైగా అంటారు కూడాను నేను నా సంసారంతో సహా వస్తున్నాను అంటాడు అంటే భార్యాపిల్లలతో సహా వస్తున్నాను అనే అభిప్రాయం అంటే భార్యాపిల్లల సంసారం అనేది భార్యాపిల్లల సంసారం కాదు వీడి మనస్సులో ఉండేటువంటి ఆ అటాచ్మెంట్ ఆసక్తి అది సంసారం తప్ప భార్యాపిల్లల పాపం వాళ్ళ వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరైనా వాళ్ళ తండలు వాళ్ళు పడుతూ ఉంటారు వాళ్ళు సంసారం కాదు వీడికి ఆసక్తియే సంసారం తర్వాత అసలు సంసారం తత్వ సంసారం యొక్క యథార్థత నేను కాల ప్రవాహంలో ముందుకు సాగుతూ ఉండేటువంటి ఒక ప్రక్రియను అని వీడు అనుకుంటాడు ఒక ప్రాసెస్ అయి కూర్చుంటాడు మనిషి ప్రాసెస్ కాదు వాడు కాలానికి అతీతమైన పరబ్రహ్మతత్వమై ఉన్నాడు కానీ ఆ సత్యాన్ని తెలుసుకోకుండగా కాలంలో అంతర్భాగంగా తనను పెట్టుకుని ఉంటాడు దాన్నే బంధము అని అదే బంధం వేటికి ఇప్పుడు ఈ కాలాన్ని గురించి చెప్తున్న చూడండి మనం వర్తమానము మనకి తెలుసున్న వర్తమానం ఏమిటి గతమే ప్రవహించి వర్తమానంగా వచ్చింది మనకి ఇవాళ పొద్దున్న అంటే ఈ పొద్దున్న ఎక్కడి నుంచి వచ్చింది గతంలో ఉండే రాత్రి సాగి సాగి సాగి పొద్దున్నైంది అంతే కదా కాబట్టి గతమే సాగి వర్తమానమైంది వర్తమానమే సాగి భవిష్యత్తు అవుతూ ఉంటుంది మనం అంటున్న వర్తమానానికి పునాది ఏమిటి గతం గతం అనే పునాదులపై మన వర్తమానాన్ని మనం కట్టుకుని కదా నేను మధ్యవయస్కుడను అని అన్నాడనుకోండి మధ్యవయస్కుడు అంటే ఇప్పుడు వర్తమానంది దానికి పూర్వంలో ఏమిటి వీడు బాల్యం ఇవ్వనని నడిచింది బాల్యము ఇవ్వను అనే పునాదుల మీద మధ్యవయస్కుడునే ఉన్నాను కాబట్టి మన వర్తమానము అది గతం యొక్క అనుసరణ మాత్రమే తప్ప వాస్తవం అంతకంటే వేరే ఏమీ లేదు సో ఇప్పుడు నేను అని వీడు నేను ఫలానా అని ఈ నేను ఫలానా అనేది ఈ ఫలానాత్వము ఐ పర్టికులర్నెస్ ఆఫ్ ది ఇండివిజువల్ ఇది ఇది గతము యొక్క గతం నుంచి పుట్టింది గతం నుంచి పుట్టింది మిడిలేజ్డ్ పర్సన్ అంటే ఈ మిడిలేజ్డ్నే సెకండ్ నుంచి వచ్చింది గతం నుంచి వచ్చిందా వర్తమానంలో ఉందా అది గతం నుంచి వచ్చింది ఐఎమ్ ఫాదర్ అంటాడు ఆ ఫాదర్నే నుంచి వచ్చింది గతం నుంచి వచ్చింది వర్తమానంలో ప్రతిరోజు ప్రతిక్షణం వాడు పుడుతూ ఉంటాడా ఏమన్నానా వాడు వాడు ఎప్పుడో ఒకసారి పుట్టాడు వీడు ఫాదర్ అయ్యాడు కదా కాబట్టి గతం నుంచి వచ్చింది సో ఈ రకంగా తన వ్యక్తిత్వాన్ని గతం నుంచి నిర్మాణం చేసుకున్న వ్యక్తిత్వంలో ఉంటాడు ఏమండి ఆ వ్యక్తిగానే బతుకుతూ ఉంటాడు అంటే అర్థం ఏమిటండి వీడు గతము నుంచి బయట అని మీకు స్పష్టం ఆ గతము అనే బంధం నుంచి బయటపడలేకపోయాడు ఏమండి తర్వాత ప్రక్రియ కాల ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు తప్ప కాల ప్రవాహాన్నించి బయట అడుగు వేయలేకపోయాడు కాలము తత్వం కాదు కాలానికి అతీతమైన చైతన్యం తత్వం అది నా స్వరూపము అని తెలుసుకునే ప్రయత్నం చేయలేకపోయడం అని మీకు అర్థం అవట్లేదు కాబట్టి గతము ద్వ గతము నుండి నిర్మాణమైన వ్యక్తిత్వాన్ని దాని మీద ఆపాదించుకుని కాలప్రవాహంలో ముందుకు సాగిపోతూ కొట్టుకుపోతా బా బాగా సాగుతున్నప్పుడు ముందుకు సాగిపోతుంది అనుకుంటాడు ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు కొట్టుకుపోతున్నాను అనుకుంటాడు మొత్తానికి రెండు రకాలుగా కూడా కాలప్రవాహంలో ముందుకు వెళ్ళిపోతూ ఉండేటువంటి ఒకనొక ప్రక్రియగా ఒకనొక ప్రాసెస్గా తనని తాను భ్రమపడుతూ ఉన్నాడే తప్ప తన బ్రహ్మత్వాన్ని ఏనాడు తెలుసుకోలేకపోయినాడు మనిషి ఇప్పుడు ఎక్కడ పూర్ణుడై ఉన్నాడు తన పూర్ణత్వాన్ని తెలుసుకోలేకపోయినాడు కారణం ఏంటంటే కాలము యొక్క బంధంలో ఉండడం చేత పూర్ణత్వాన్ని తెలుసుకోలేకపోయాడు ఏమండి మీరు ఆలోచించండి నేను ఉన్నాను అనే అనుభవం అందరికీ ఉందా నేను ఉన్నాను అనే అనుభవం వాక్యం కాదు అనే అనుభవం ఈ నేను ఉన్నాను అనే అనుభవాన్ని మీరు ఎక్స్ప్లోర్ చేయండి భగవాన్ రమణ మహర్షి చెప్పేవారు పాపం ఆయన రమణ మహర్షి జీవించి ఉన్న ప్రతిక్షణం ఈ మాటే చెప్పారు ఆయన నెత్తి కొట్టుకుని చెప్పారు నేను ఉన్నాను అనే అనుభవాన్ని చూడు ఈ అనుభవము సత్ సత్ కదా సత్త ఉనికి ఆ ఉనికి నేను ఉన్నాను అనే ఉనికి ఇది కాలాంతర్గతమైన ఉనికియా కాలాతీతమైన ఉనికియా కాలంతో సంబంధం లేని ఉనికియా కాలంలో అంతర్గతమైన ఉనికియా నువ్వు పరిశీలన చేయి ఇలా కళ్ళు మూసుకున్నాను నేను ఉన్నాను అనే అనుభవంలో ఉన్నాను ఈ అనుభవము ఈ ఈ వర్తమానంలోనే ఉందా లేకపోతే గతాన్నించి వస్తుందా అంటే వర్తమానంలో ఉన్న అనుభవం అది టైమ్లెస్ ఎగ్జిస్టెన్స్ కాలానికి దాంట్లో కాలం యొక్క ప్రమేయం లేదు కాబట్టి కాలమునకు అతీతమైన ఉనికి నా స్వరూపం కాలంలో ప్రవహిస్తూ గతం నుంచి వర్తమానంలోకి వచ్చి వర్తమానంలోంచి భవిష్యత్తులోకి ప్రవహించేటువంటి ప్రాసెస్ నా స్వరూపం కాదు ఆ ప్రక్రియ నా స్వరూపం కాదు నా స్వరూపం ఏమంటే కాలమునకు అతీతమైన సత్ నా స్వరూపము అని వీడు తెలుసుకోవాలి అది తెలుసుకోకుండా ఒకప్పుడు బ్రహ్మని ఇప్పుడు బ్రహ్మని కాదు మళ్ళీ భవిష్యత్తులో బ్రహ్మను అవుతాను దీన్ని మామూలుగా చిన్న అనుభవంలో చెప్పాలంటే నిన్నటి వరకు బాగానే ఉన్నానండి ఇవాళ ఏమో దుఃఖంలో పడిపోయాను మళ్ళీ భవిష్యత్తులో నాకు దుఃఖం పోతుంది అని మనిషి బతుకుతూ ఉంటాడు దుఃఖం అంటే జీవుడు ఆనందం అంటే బ్రహ్మ ఏం ఉపాసనాశ్రితో ధర్మ ఈ విధంగా ధర్మ అంటే జీవుడు అని అర్థం సో ఈ విధంగా ఉపాసనను ఆశ్రయించి ఉన్న జీవుడు ధర్మ అంటే జీవుడు అని అర్థం ఎందుకు వచ్చిందో ఈయన రాశారు ఇక్కడ అంటే ప్రాణధారణం చేసి ఉంటాడు కదండి ప్రాణాలని ధరి ధారణాద్ధర్మ ధరించి ఉంటాడు దేన్ని ధరించి ఉన్నాడు ప్రాణశక్తితో దేహాన్ని ధరించి ఉన్నాడు కనుక ధర్మ అంటే జీవుడు అని అర్థం ఇది ధర్మశబ్దము మీకు ఆయా సందర్భాల్లో ఆయా అర్థాలను కలిగి ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ధర్మశబ్దము బో బౌద్ధ సాహిత్యంలో ఉండే ధర్మశబ్దానికి అర్థం ఒకటే అక్కడ ధర్మం శరణం గచ్చామి అంటే ఆ ధర్మము అంటే మౌలికమైన జీవతత్వాన్ని ఆ ప్రాణతత్వాన్ని నేను శరణు వేడుతున్నాను అని అర్థం ఈ దేహాన్ని బట్టి వచ్చినటువంటి కులము మతము ఈ భేదాలు కాకుండా అత్యంత మౌలికమైనటువంటి ఆ ప్రాణధారణ తత్వాన్ని నేను శరణు వేడుతున్నాను అని ధర్మం శరణం తెచ్చాము అదే అర్థం ధర్మం అంటే అక్కడ ధర్మశుద్ధానికి జీవతత్వము అని అర్థం అలాగే ఇక్కడ కూడా ధర్మ అంటే జీవ జీవుడు దేహస్య ధారణాత్ ధర్మో జీవ ఆనందగిరిటీ గారు దానికోసమే వెతుకుతున్నాయి దాకా నుంచి దేహాన్ని నిలబెట్టేది ఆ ప్రాణతత్వం అది తన యొక్క స్వరూపం అని వీడికి ధర్మ అని పేరు కాబట్టి ఇప్పుడు ఒకడు తను కూర్చున్న కొమ్మని తాను నరుక్కుంటున్నాడు ఇప్పుడు వీడు ఈ క్షణంలో వీడి స్వరూపం ఏమిటి అంటే టైమ్లెస్ ఎగ్జిస్టెన్స్ అది వీడి స్వరూపం అదే బ్రహ్మంటే కాలమును అతీతమైన ఉనికి ఏదిగలదో అదే బ్రహ్మ అది మీ స్వరూపం అది మీరు తెలుసుకోకుండగా దాన్ని నిరాకరించి బ్రహ్మను ఎప్పుడూ నిరాకరించకూడదు మాతే బ్రహ్మ నిరాకరాదు మాహం బ్రహ్మ నిరాకరియా నిరాకరించకూడదు బ్రహ్మని బ్రహ్మత్వాన్ని నిరాకరించకూడదు కాబట్టి ఇప్పుడు మీరు ఒక పవిత్రంగా ఉన్నారనుకోండి మీ పవిత్రతను మీరు నిరాకరించకూడదు మీకు ఒక స్టేటస్ లేకపోతే ఒక ఒక విజ్ఞానం మీలో ఉందనుకోండి మీ విజ్ఞానాన్ని మీరు నిరాకరించకూడదు అంటే పది మందికి చెప్పుకోమనే అభిప్రాయం కాదు దానికి తగ్గట్టుగా తాను నిలిచి ఉండాలి తప్ప దాన్ని నిరాకరించరాదు సో అదేవిధంగా వీడు బ్రహ్మత్వాన్ని నిరాకరిస్తే తను కూర్చున్న కొమ్మని తానే నరుక్కున్నట్టు అయింది కొమ్మ మీద కూర్చుని దాన్ని నరికేస్తూ నేను ఎత్తే చోట కూర్చుని ఉండాలి భవిష్యత్తులో ఎత్తైన చోట కూర్చుంటాను అని ఆ కొమ్మను నరికేసుకుంటే వీడు భవిష్యత్తులో ఎత్తైన కొమ్మ ఎక్కుతుంటాడే కింద పడిపోతాడా కింద పడిపోతాడు కాబట్టి బ్రహ్మత్వ నిరాకరణాన్ని వీడు చేస్తున్నాడు అంచేతనే వీడు కృపణ అనబడ్డాడు ఏవం ఉపాసనాశతో ధర్మ ధర్మ అంటే సాధక జీవుడు కానీ సాధన చేస్తున్నాడు కదా ఉపాసన చేస్తున్నాడు కాబట్టి వీడికి సాధకాహ అని పేరు పెట్టారు ఏనా ఏవ్ర బ్రహ్మవిత్తేనా అసౌకారణేనా కృపణ దీన అల్పకస్మృత అదే వీడు ఈ విధంగా తన యొక్క బ్రహ్మత్వాన్ని నిరాకరిస్తున్నాడు ఎలా నిరాకరిస్తున్నాడు అంటే నేను ఉపాసన చేస్తున్నాను ఎవరిని ఉపాసన చేస్తున్నావు ఉపాస బ్రహ్మను ఉపాసన చేస్తున్నాను నేను వేరు నా చేత ఉపాసన చేయబడే బ్రహ్మ వేరు అప్పుడు బ్రహ్మ ఎందు వచ్చేసింది చూడండి బ్రహ్మ బ్రహ్మ మొత్తం అంతా ఉన్నా వీడికంటే భిన్నంగా ఉంది బ్రహ్మ ఇది ఎలా ఉందంటే సముద్రం వేరు తరంగం వేరు అన్నారనుకోండి మీరు ఆ తరంగం ఉన్న చోట సముద్రం లేదు తరంగాన్ని మినహాయించి మిగిలింది సముద్రం అంటే ఇప్పుడు సముద్రంలో మీకు కొర్రి వచ్చి కొర్రి అంటారా లేకపోతే తొర్ర వాట్ ఎవర్ ఇది కాల్ సముద్రంలో మీకు ఆ వ్రణం వచ్చిందా లేదా ఆ తరంగాన్ని మినహాయించి మిగిలింది సముద్రం అలాగే నేను ఇక్కడ ఉన్నాను ఈ నేను ఫిజికల్ యాజ్ వెల్ అస్ మెంటల్ ఆ జీవతత్వం ఇది మినహాయించి మిగిలిందంత విష్ణువు అంటే ఆ విష్ణువుకి లోపం వచ్చిందా లేదా దాన్ని క్షుద్ర బ్రహ్మ అంటారు క్షుద్ర అంటే అల్ప అల్ప బ్రహ్మ ఆ విష్ణువు శివుడి కంటే భిన్నము అంటే మరీ ఆ విష్ణువు చిక్కి శల్యం అయిపోతాడు విష్ణువు అసలు ఎక్కడ కలపడకుండా అయిపోతాడు ఎందుకంటే జీవులు ఎంతమంది ఉన్నారు ఇంతమంది జీవులు ఉన్నారు ఈ జీవులు అందరికంటే వేరు అయినా ఏ ఈ దేవతలు అందరికంటే వేరు శివుడి కంటే వేరు ఇంద్రుడి కంటే వేరు ఈ దేవనాయకులు బ్రహ్మదేవుడు అందరికంటే భిన్నంగా ఉన్నాడంటే చిక్కి శల్యం అసలు ఉన్నాడా లేడా అన్నట్టుగా తయారవుతాడు ఆ విష్ణువు అవును కదండి కాబట్టి సముద్రంలో తరంగాలల్లి తీసేస్తే మిగిలిద్ది సముద్రం అంటే ఇంకేం మిగిలిద్ది క్షుద్ర బ్రహ్మ క్షుద్రబ్రహ్మ వీడి వీడి సంపద ఏమిటంటే క్షుద్ర బ్రహ్మోపాసనే వీడి సంపద కాబట్టి క్షుద్రబ్రహ్మ విత్తన ఇక్కడ క్షుద్రత్వం ఏమిటయా అంటే కాలపరిచ్ఛిన్నత్వమే క్షుద్రత్వము ఎందుకంటే బ్రహ్మ కాలపరిచ్ఛిన్నమైంది ఎందుకంటే అజం బ్రహ్మ ఒకప్పుడు ఉండేది ఇప్పుడు జాతం బ్రహ్మ అయిపోయింది భవిష్యత్తులో మళ్ళీ అజం బ్రహ్మ అవుతుంది అంటే బ్రహ్మ వెయిట్ చేస్తుంది అనమాట అజం అవ్వడానికి వెయిట్ చేస్తోందనమాట ఇప్పుడు ఒకప్పుడు అజంగా ఉండేది ప్రస్తుతం మటుకు జాతం బ్రహ్మ కింద ఉంది అంటే ఆ బ్రహ్మ క్షుద్ర బ్రహ్మ అయిపోయింది కాలం కంటే చిన్నదైపోయింది వీటి కంటే భిన్నంగా ఉంది కనుక చిన్నదైపోయింది ఆ క్షుద్ర బ్రహ్మ యొక్క ఉపాసన వీడు చేశాడు వీడికున్న సంపదదే కాబట్టి ఆ అది ఆ క్షుద్ర ఇప్పుడు ఎప్పుడు కూడా కృపణుడు అంటే లోభి అంటే ఆ లోభి దగ్గర కొంత సొమ్ము ఉంటుంది అది వాడి లోభిత్వం ఆ సొమ్ముని పట్టుకుని అది అదే పట్టుకుని ఉంటాడు ఇప్పుడు ఫలా ఇంత సొత్తు నా సొత్తు అనుకున్నవాడి సొత్తు తక్కువ తక్కువే ఉంటుంది ఏమండ కాల కూడా ఉంటుంది అది ఖర్చు అయిపోతుందేమో అనే భయంలో కూడా ఉంటుంది విఆర్ఎస్ మనీలాగా విఆర్ఎస్ అని ఒకటి ఉండేది వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్ అని అప్పట్లో మనీలు క్యాల్కులేషన్స్ చేసేవారు చేస్తుంటే అప్పుడు ఒకసారి నేను ఏమనుకున్నానంటే గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు ఈ డబ్బంతా ఇచ్చేస్తున్నారు ఏమిటి ఎలాగనిపించింది ఒకసారి తర్వాత తెలిసింది గవర్నమెంట్ వాళ్ళు ఏమీ ఇచ్చేయలేదు వీడికి వచ్చింది పిసరు ఏవీ లేదు అప్పట్లో క్యాల్కులేట్ చేసి నీకు నాలుగు లక్షలు నీకు మూడు లక్షలు అబ్బా ఆయనకి ఏడు లక్షల ఇప్పుడు ఆ ఏడు లక్షల విలువ ఎందుకు అందుకు పనికిరాదు ఆ డబ్బులన్నీ ఖర్చు అయిపోయావు కూడా ఇంకా అసలు లేరేలేవు దాంట్లో సగం ఈ ఫైనాన్స్ కంపెనీలు మూసే పట్టుకుపోయాయి సగం పైచర్లు వాళ్ళే పట్టుకుపోయారు ఇప్పుడు ఎక్కడా కనపడవు లైట్స్ అని ఒకటి ఉండేది ఆ పేరు చూసి కంగారు పడి కొంతమంది ఇప్పుడు ఎక్కడా కనపడదు యాపిల్ యాపిల్ ఫైనాన్స్ గాన్ ఇలా ఈ పేర్లు కూడా గుర్తులేవు నాకు సో నాగార్జున అబ్బా వాటే నేమ్ ఇట్ ఈస్ పెన్నార్ పీటర్సన్ గాన్ నాగార్జున గాన్ డీసీఎల్ డీసీఎల్ అనదర్థేన్ గాన్ ఎందుకు పనికిరాని కాగితం మొక్కలు పెట్టుకుని వీడు కూర్చుల వస్తారు పోయింది కాబట్టి వీడి విత్తము ఈ ఉపాసకుని విత్తము నేను ఇంత ఉపాసన చేశానో ఇంత పుణ్యం నాకు అని వీడు ఆ పుణ్యాన్ని కౌంటు చేసుకుంటూ కూర్చుంటాడే వీడు కృపణుడు వాడి విత్తమంతా వాడంత వాడు ఆరాధించేటువంటి దేవత క్షుద్రబ్రహ్మవి ఎంత దేవత ఇప్పుడు విష్ణువు శివుడి కంటే గొప్పవాడే అయినప్పుడు అయినప్పుడు కూడా ఒకప్పుడు విష్ణువు శివుడికి దండం పెట్టాడే లేదా తక్కువైపోయాడా లేదా తక్కువైపోయాడు అంతే ఒక ఆయన మంత్రపుష్పాన్ని ప్రింట్ చేసి పది మందికి పంచిపెట్టాడు అందరూ ఆ ధనుర్మాసంలో ఈ మంత్రపుష్పాన్ని అందరూ చెప్పాలి అని పంచిపెట్టాడు మాకు జెరాక్స్ తీయించాడు అనమాట జిరాక్ తీంచిన మంత్ర పుష్పంగా ఈశాన సర్వ విజ్ఞానం అని ఉంటుంది అడుగున అట్టడుగున అదో మంత్రం ఉంటుంది అది ఇలా కొట్టేసి జరాక్తించాడు ఎందుకు కొట్టేశాడు ఎందుకండి ఇలా కొట్టేశాడంటే అది చెప్పక్కర్లేదు అన్నాడు ఎందుకు అది చెప్పక్కర్లేదంటే ఎర్లీ మార్నింగ్ ఈ స్మరణ అది అయోగ్యం అది వాడు ఉపాసన చేసి ఆ విష్ణువు వాడు క్షుద్ర విష్ణువు అయిపోయాడా లేదా బ్రహ్మ అంటే శివుణ్ణి కల్పిస్తే ఏదో గొప్పవాడైపోతాడని నా అభిప్రాయం కాదు అసలు వీడి ఉపాసనలో అంతా క్షుద్రత్వం క్షుద్ర అంటే అల్ప నింద ఏమి కాదు తిట్టు తప్పు మాట ఏం కాదు సంస్కృతంలో క్షుద్రా అంటే పరిచ్ఛిన్న కాల వీడి విత్తం అది ఆ విత్తాన్ని పట్టుకుని ఉన్నాడు వీడు అంచేతనే అసౌ కారణేనా కృపణ క్షుద్రబ్రహ్మ విత్తైన కారణేనా అసౌ కృపణ వీడికున్న ఉపాసనా బలము ఆ ఉపాసన అనే సంపద క్షుద్రబ్రహ్మ యొక్క ఉపాసన కాబట్టి విడు లోభి దీన అల్పక స్మృత నిత్య అజబ్రహ్మదర్శిభిభిప్రాయ నిత్యమైన అంటే కాలాతీతమైన నిత్యము అంటే కాలపరిచ్ఛేదము లేని అంటే పుట్టుక నాశము లేని సృష్టి స్థితి ప్రళయ ప్రవాహమునకు అతీతమైన ఆ అద్వయ పరబ్రహ్మ ఏది గలదో అది నిత్యము నిత్య అజము నిత్య బ్రహ్మ పుట్టుకలేనిది పుట్టుకలేదు ఏం లేదు అంతే శ్రీకృష్ణుడు కూడా అజోపి సంభవామి పుట్టుకలేనివాడను సంభవామి కానీ పుడుతున్నాను విరోధం వచ్చేసిందనేది ఆ విరోధ పరిహారానికే ఆత్మ నా మాయాశక్తి చేత పుడుతున్నాను మీరు మాయా అనే పదం వెయ్యకపోతే ఆ మొత్తం ఎందుకు పనికిరాదా శ్లోకం విరుద్ధమైపోతుంది మాయా అంటే ఏమిటి ఏది లేదో అది ఉన్నట్టుగా కనపడుతుంది అది మాయా అంతేతే శంకరులు గీతా భాష్యంలో సంబంధ భాష్యంలో జాత ఇవ దేవుడు పుట్టేడని కాదు పుట్టినట్టుగా భాషిస్తాడు జీవుడికి కూడా అదే సత్యం కాబట్టి పుట్టుకని అంగీకరించరు పుట్టుక మరణము దాన్ని శాస్త్రంలో అంగీకరించరు లోకంలో భర్త్ రిజిస్టర్లో ఉంటాయి పుట్టుక మరణము అన్నీ ఉంటాయి అది శాస్త్రానికి పనికి మాట కాదు శాస్త్రంలో పుట్టుక మరణము లేదు అంచేతనే హిందూ సంప్రదాయాల్లో దేహాన్ని పరిరక్షించరు దేహాన్ని కాపాడే పిచ్చి పని చేయరు ఆ దేహాన్ని తీసుకెళ్ళి అవరు ప్రయత్నం చేస్తారు అది కా అది అడ్డొస్తుందంటే నిప్పుల్లో వేసేసి చక్క వస్తారు నిప్పుల్లోనో నీళ్లలోనో మట్టిలోనో వేసేసి చక్క వస్తారు ఇంకా గాలిలోనూ ఆకాశంలోనూ వేసే వాళ్ళు కూడా లేకపోలేదు కానీ చాలామంది నిప్పుల్లోనో నీళ్లలోనో మట్టిలోనో పారేసి చక్క వస్తారు అంతేగాని దేహం దేహమే దేహాన్ని పరిరక్షణ చేయరు ఎందుకంటే ఆత్మస్వరూపానికి పుట్టుక లేదు ఆ సత్యాన్ని వాళ్ళు చక్కగా గుర్తించి అయితే మీకు నా మనస్సులో ఉన్న మాట చెప్పేస్తున్నాను తరువాతి కాలంలో ఈ తత్వము బాగా క కలుషితమైపోయింది ఆ ఎలా తయారైందంటే వజ్రం చుట్టూ మట్టి పేరుకుపోయి ఆ వజ్రం వజ్రం కాకుండా కనపడకుండా అయిపోయినట్టయిపోయింది పుట్టాడు పోతున్నాడు ఈ ఈ గోళంతా ఎక్కువైపోయి అసలు ఆ అజ తత్వము బ్రహ్మతత్వము కనుమరుగైపోయింది కనుమరుగైపోయి ఆఖరికి దుస్థితి ఏ స్థితికి చేరుకున్నారంటే సన్యాసి కూడా మరణాన్ని అదో పెద్ద ఇష్యూ కింద చేసుకునే స్థితికి చేరుకున్నారు ఇట్ హికమ్ లైక్ దాట్ నేను ఆశ్చర్యపోయాను చూసి ఆశ్చర్యపోయాను ఇప్పుడు గృహస్థు మరణించాడనుకోండి సంవత్సరం అవగానే ఏం చేస్తారు తద్దినవని పెడతారు పెట్టి ఏమో ఇద్దరు బ్రాహ్మణులను పిలిచి భోక్తలో అది చేస్తారు సన్యాసులకు కూడా చేస్తారు ఇంకా ఆరాధన అనే పేరుతోటి ఏదో పేరుతో చేస్తారు అంటే ఆ రకంగా ఆ పుట్టుకకి మరణానికి అంత ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తూ ఉంటారు సమాధులు ఇవి కట్టి ఇలాంటివి ఇవ్వ చేస్తూ ఉంటారు ఇవన్న కూడా తరువాతి కాలంలో వచ్చినటువంటి కాలుష్యం తప్ప దాంట్లో వాస్తవం ఏం ఈ సత్యం నేను చెప్తే మీరు ఆశ్చర్యపడక్కర్లేదు ఎందుకు ఆశ్చర్యపడక్కర్లేదంటే మీరు చాందోగ్యం అష్టమాధ్యాయం పాఠం చదివారు అక్కడ ఇదంతా కూడా విస్తారంగా చాలా పకడ్బందీగా అక్కడ నిరూపణ శృతి నిరూపణమే ఉన్నది మంచిది నిత్య అజబ్రహ్మదర్శిభి నిత్యమైన పుట్టుకలేని ప పరబ్రహ్మను దర్శించేటువంటి తెలుసుకునేటువంటి వారి చేత వీడు ఈ భేదబుద్ధితో ఉన్నవాడు అల్పహ స్మృత వీడు అల్పుడుగానే స్వీకరింపబడతారు తప్ప అల్పంగా ఉంటుందండి మేము ఉపాసన చేస్తున్నాం ఉపాసన చేస్తున్నాం అని తిరుగుతూ ఉంటారు లోకంలో తిరుగుతారు ఇటు తిరుగుతూ ఉంటారు తిరిగి తమ ఉపాసనల్ని ప్రచారం చేసుకుంటూ ఉంటారు సో అందరూ తిరుగుతారు తిరగడం పాయింట్ కాదు అక్కడ సో అలా చూస్తూ ఉంటాం కనబడతారు ఆ వాతావరణం అంతా చూస్తే చాలా గంభీరమైన వ్యవస్థ చేసుకుంటారు చుట్టూ మీకు చుట్టూ ఎంత పెద్ద వ్యవస్థ చేసుకుంటే లోపల అంత అల్పంగా ఉన్నాడని అర్థం నాకు అంత అల్ప మామూలుగా భోగం మీద గండువా వేసుకుని నడిచిపోయేవాడు వాడు పూర్ణపూర్ణుడు వాడు ఎప్పుడూ కూడా వీధిలోకి వెళ్ళాలంటే ముందు నలుగురు వెనకాల నలుగురు దండాలు పట్టుకుని పహార కాశీ వాళ్ళప్పుడే వెళ్ళాలి అంటే వాడు లోపల చాలా క్రింగింగ్ పెర్సన్ అని అర్థం ఆ ఫ్రీడమ్ లేదని అర్థం దట్ ఈస్ ఎ వెరీ మిస్ఫార్చున్తం ఏ నవాగ్యుద్య తదే బ్రహ్మత్వం విద్ధి ఉపాసతే అమ్మ బాబా ఈ మంత్రాన్ని కొట్ చేశారు శంకరులు అమ్మబాబా కేనోపనిషత్ మంత్రం చూడండి బ్రహ్మ నగానేమి చెప్పండి అంటే ఎత్ వాచా అనభ్యుదితం బ్రహ్మ ఫలాన అని మీరు వాక్కుతోటి దేన్ని నిర్దేశించ శక్యము కాదో అది బ్రహ్మ అంటే వాక్కు అనగానేమి మీరు అర్థం చేసుకోవాలి ఈ మంత్రాన్ని నేను సంగ్రహంగా చెప్పే ప్రయత్నం చేస్తాను వాక్కు అనగానేమి పదము పదము వాక్కు అంటే పదము కదా పదము అంటే ఏమిటి పదము చేసే పనేమిటి ఒక వస్తువుని బోధిస్తుంది అని మనకు అనిపిస్తుంది కానీ వాస్తవంలో పదం బోధిస్తూనే దాన్ని పరిచ్ఛన్నం చేసేస్తుంది మెషర్మెంట్ చేసేస్తుంది పదం ఏం చేస్తుందంటే మెషర్ చేస్తుంది కొలత వేసేస్తుంది ఇప్పుడు అది కుంచెడు అన్నారనుకోండి కుంచెడు అనేది కొలత ఈ కొలత ఏం చేసింది అది సోల కంటే పెద్దదని చెప్పినా మణుగు కంటే తక్కువ అయిందా లేదా పరిచ్ఛన్నం అయిపోయింది కదా పుట్టే పూర్వం ఉండేది ఈ కొలతలు అయితే టన్ ఏ టన్ మెట్రిక్ టన్ మెట్రిక్ అబ్బా మెట్రిక్ టన్ చాలా పెద్దది కానీ కిలో హండ్రెడ్ టన్స్ కంటే తక్కువ కదా అది ఎప్పుడు కూడా ఎనీ వర్డ్ ఇప్పుడు ఉదాహరణకి రాజా అన్నారు అనుకోండి రాజా అనగానే ప్రజలందరికంటే కూడా పరిచ్ఛిన్నంగా సపరేట్గా ఉన్నాడలేడా ఆ పదము ఇప్పుడు దేవుడు అన్నారనుకోండి దేవుడు అనే పదం మీరు ఎప్పుడైతే వాడారో ఆ పదం ఆ తత్వాన్ని ఒక పరిధిలో నొక్కి పెట్టేసిందా లేదా చెప్పండి మీరు దేవుడని మీరు ఎప్పుడైతే అన్నారో ప్రకాశించేవాడు అని అర్థం దానికి అర్థం తెలుసున్నవాడికి అర్థం తెలియకపోతే గొడవలేదు ప్రకాశించేవాడు అనగానే ప్రకాశించనిది ఒకటి ఉంది దానికంటే భిన్నంగా ఉన్నాడనే అభిమా అభిప్రాయం వచ్చిందా లేదా జీవుడు భిన్నంగా ఉన్నాడనే అభిప్రాయం వచ్చిందా లేదా జగత్తు కంటే భిన్నంగా ఉన్నాడనే అభిప్రాయం వచ్చిందా లేదా కాబట్టి మీరు ఏ పదం వాడినా ఆ పదము పరమేశ్వరుని యొక్క తత్వాన్ని చెప్పలేదు అంచేతనే పదము ఉంటుందండి పదానికి అర్థం ఉంటుంది వర్డ్ ఫర్ మీనింగ్ మీనింగ్ ఏం చేస్తుందంటే ఆ తత్వాన్ని పరిచ్ఛిన్నం చేసి పెడుతుంది అంచేతనే దేవుణ్ణి చెప్పాలి అంటే పదాన్ని ఉపయోగించి చెప్పడానికి వీట్లేదు ఎదు వాచా అనభ్యుదితం అంచేతనే అనామరూపములు నామరూపములకు అతీతమైనది పరబ్రహ్మ అని మీరు నిషేధ రూపంగా చెప్పాలి తప్ప కాలము అని చెప్పి టైమ్లెస్ ఈజ్ బ్రహ్మం కాల నిషేధం చేసి బ్రహ్మను చెప్పాలి దేశ నిషేధం చేసి బ్రహ్మను చెప్పాలి తప్ప మీరు బ్రహ్మంటే ఫలానా అని చెప్పడానికి వీల్లేదు యతు వాచా అనభ్యుదితం అయితే ఈ బ్రహ్మ ఎక్కడ ఉన్నట్టు నీలో ఉన్నది ఎలాగా ఏన వాగ్యుద్యతే వీడు బ్రహ్మను వెతుకుతున్నాడు ఉపాసన చేయాలి ఇప్పుడు వెతుకుతున్నాడు కదండీ ఇప్పుడు మీరు ఓ దేవాలయానికి వెళుతున్నారంటే బ్రహ్మను వెతుకుతున్నారా లేదా లేదా ఇంట్లోనే పొద్దున్నే స్నానం చేసి బాత్రూమ్ నుంచి పూజ రూంలోకి వెళ్తున్నారంటే ఎందుకు వెళ్తున్నారు బ్రహ్మను వెతుకడం కోసమే కదా వెళ్తున్నారు మీరు బ్రహ్మను వెతుకుతున్నారు ఈ వెతికే బ్రహ్మ ఎక్కడ ఉంటాడు మీ చేత వెతకబడే బ్రహ్మ ఎక్కడ ఉంటుంది మీకంటే భిన్నంగా ఉంటుంది ఇప్పుడు దశమత్వామసి పదో వ్యక్తి కోసం వెతుకుతున్నాడు పదో వ్యక్తి కోసం వెతికివాడే పదో వ్యక్తి వాడే పదోవాడు పదోవాడు పదో వాడి కోసం వెతుకుతున్నాడు ఎక్కడ వెతుకుతున్నాడు తనకంటే బాహ్యమునందు వెతుకుతున్నాడు అలాగే వీడు పరబ్రహ్మస్వరూపుడై ఉండి పరబ్రహ్మ కోసం బయట వెతుకుతున్నాడు బయట వెతికితే ఎక్కడ కనపడుతుంది కనపడదు వెతకడానికి పదము సాధనము పదము సాధనము పదము వాక్యం అవుతుంది పదాలు కొన్ని కలిస్తే వాక్యాలు అవుతాయి వాక్యాలు కలిస్తే పుస్తకం అవుతుంది వీడా పుస్తకం ద్వారా వెతుకుతున్నాడు అంటే పదాల ద్వారా వెతుకుతున్నాడా లేడా పదము ద్వారా దొరికేది బ్రహ్మ కాదు ఎద్వాచ అనభ్యుదితం ఏనా వాగ్ వాక్కున్నది దీన్ని భగవాన్ వణమహర్షి బాగా చెప్పేవారు వాక్కున్నది ఇప్పుడు నేను అన్నాను రామ అన్నాను అసలు రామతత్వం ఏమిటి అంటే రాముడు అక్కడ ఎక్కడో ఉన్నాడు మన నోట్ నోట్ల నుంచి వచ్చిన రామ అనే పదము చేత నిర్దేశింపబడుతూ ఉన్నాడు అంటే అది రామతత్వం కానీ కాదు ఉపాసనకో సందర్భంలో ఉపయోగపడితే ఉపయోగపడచ్చు కానీ తత్వం కాదది రామతత్వం ఏమిటి చూడు రామ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది నోట్లోంచి వచ్చింది ఈ పదం పుట్టడానికి ముందు ఎక్కడి నుంచి పుట్టింది అది సంకల్పం నుంచి పుట్టింది అసలు రామ అనే సంకల్పం నుంచి పుట్టింది ఈ రామ అనే సంకల్పం ఎక్కడి నుంచి పుట్టింది హృదయం నుంచి పుట్టింది ఆ హృదయం అంటే ఏమిటి తెలివి అదిగో ఆ పరిచ్ఛేదరహితమైన అంటే ఆ తెలివికి ఓ పేరు ఓ దేశం ఓ కాలం ఓ రూపం ఓ గుణం ఇన్ని నువ్వు జోడిస్తే ఒక పేరు వచ్చింది నీకు ఆ పేరులోంచి ఆ రామా అనే పేరులోంచి దేశం కాలం రూపం గుణం నామం అన్నీ తీసేస్తే మిగిలినటువంటి ఏ శుద్ధ చిత్తత్వము కలదో అదే దే అది రాముడు నాకు రాముడు దొరికాడు అన్నాడు ఎక్కడ దొరికాడు బయట దొరికితే దొరికినట్టు కాదు బయట దొరికినవాడు జారిపోతాడు దశరథుడికి దొరికాడు జారిపోయాడు లోపల రామనామానికి మూలంలో ఉండే అనామ నామాతీతమైన తత్వము ఆత్మతత్వం ఏది కలదో అది రాముడు ఈయన వాగభ్యుద్యతే రామా అనే పదంచేత బాహ్యము నన్ను నిర్దేశింపబడేవాడు రాముడు కాదు రామానే అనే పదం ఏ చైతన్యం నుంచి ఆవిర్భవించిందో ఆ చైతన్యమే యథార్థమైన కాబట్టి తదేవ బ్రహ్మత్వం విద్ధి అదిగో ఆత్మ చైతన్యమే బ్రహ్మని తెలుసుకో నేదం ఎదిదముపాసతే నేను మొన్ననే ఈ నేదం ఎదిదముపాసతే అనే వాక్యానికి భాష్యం చూసాను ఆ భాష్యంలో భాష్యకారులు ఏమంటారంటే ఇదం అని ఇదిగో ఇది అని దేవుణ్ణి ఉపాసన చేస్తున్నారు ఎవళ్ళు బ్రహ్మను ఉపాసన చేస్తున్నారు ఎవరు యాజ్ఞికులు ఆయన మంత్రానికి వచ్చేసారు అముం యజ అముం యజ ఇప్పుడు యజ్ఞశాలలో ఇదిగో ఈ అగ్నిదేవుణ్ణి మనం హోమం చేద్దాము ఈ అగ్ని అయ్యాడు వరుణుడికి హోమాన్ని సమర్పిద్దాము అని ఈ రకంగా ఈ దేవుడు తర్వాత ఆ దేవుడు ఈ దేవత తర్వాత ఆ దేవత వీళ్ళు హోమం చేస్తున్నారే అది వాస్తవమైన బ్రహ్మ కానే కాదు ఎందుకంటే ఇదం అనే భావంతో చేస్తున్నారు కదా అలాగే అది ఒక మాట అది చెప్పారు ఇంకా ఉపాసనా కాండలోకి వస్తే ఇగో ఈ విష్ణువు ఈ శివుడు ఈ రుద్రుడు అని వేరువేరు నామాలతోటి ఇది దానికంటే భిన్నము అది దీనికంటే భిన్నము నేను అందరికంటే భిన్నము అనే భావనతోటి వీడు హోమ వీడు చేస్తున్నాడే ఆ ఉపాస్యం కూడా బ్రహ్మ కానే కాదు అవన్నీ కూడా బ్రహ్మ కాదు అంటే ముచ్చి బంగారంలాగా ముచ్చి బంగారం బంగారమే కాదా చెప్పండి మీరు అలాగా క్షుద్రబ్రహ్మ అంటే అసలైన బ్రహ్మ కాదండి కాదండి మేము తాత్కాలికంగా బ్రహ్మ అనుకుంటున్నాం మాకు తెలుసా ఆ సంగతి అంటే గాడ్ బ్లెస్ యు అర్ ఫాయిన్ నేదం ఎదిదం ఉపాసతే నువ్వు ఇదంబుద్ధితోటి ఎంతవరకైతే ఉపాసన చేస్తావో ఆ ఇదంబుద్ధి చేత ఆక్రాంతమైనది బ్రహ్మ కాజాలదు ఎందుకంటే భేదబుద్ధి వచ్చేసింది కదా అని భాష్యకారులు అక్కడ రాశారు నా పుస్తకం లేదు కానీ ఆ తత్వ దాంట్లో ఉన్న వాక్యాలను మీకు చెప్పాను ఇది చూస్తే తన తిరిగిపోతుంది అయితే ఈ క్లాసును ఫినిష్ చేసే ముందు ఒక పాయింట్ చెప్తా నేను శ్రీరామకృష్ణుల వారు చెప్పేవారు నేను ఈ దేహమునందు నేను అనే అభిమానం ఉంది అదే అజ్ఞానం ఈ అజ్ఞానం నుంచి బయటపడాలి అజ్ఞానం నుంచి అజ్ఞానం ఉన్నంత వరకు భక్తి చెయ్యాలి అజ్ఞానం పోతే జ్ఞానం వచ్చింది ఇంకా అక్కడతో ఆ భక్తి పరిపూర్ణమైపోయింది అజ్ఞానం ఉన్నంత వరకు దేహమునందు ఆత్మాభిమానము ఉన్నంత వరకు నీవు భగవంతుణ్ణి శరణాగతి చేసి భక్తి చెయ్యి నీకు ఆ శరణాగతి యొక్క రహస్యం ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు నీ యొక్క అజ్ఞానం తొలగిపోయి నేను పరిచ్ఛిన్నమైన వ్యక్తి నేనే ఆ పరిచ్ఛిన్నత్వము జీవభావము విలీనమైపోతుంది తరంగం సముద్రంలో విలీనమైపోయినట్టుగా అప్పుడు అహం బ్రహ్మాస్మి తెలుసుకో దేహబుద్ధియా హనుమంతుడు అన్నట్ట దేహబుద్ధితో నేను నీకు సేవకూడదు కానీ ఆత్మబుద్ధితో హే రామా నీవే నేను నేనే నీవు అన్నాడని ఒక శ్లోకం ఉంది ఆ విధంగా దేహబుద్ధి ఉన్నంత వరకు జీవుడు దేహబుద్ధి మీరు తొలగించిన మరుక్షణమే మీరు బ్రహ్మ అంతే కాని జీవుడు వేరు దేవుడు వేరు జీవుడు ఎప్పుడూ దేవుడిని పూజిస్తూనే ఉండాలి వీడు బతుకు ఎంతసేపు బతుకెంతకాలం పూజించడం మరి ఇక్కడి నుంచి పూజ పూజ పూజిస్తే ఏమవుతుందా వైకుంఠానికి వెళ్తాడు వైకుంఠంలో ఏం చేస్తాడు మళ్ళీ పూజ చేస్తాడు ఇంకా మళ్ళీ పూజ చేసి మహాభాగ్యానికి వైకుంఠం వెళ్ళి కాబట్టి నేదం ఎదిత ఉపాసతే కాబట్టి ఆ వాక్యాన్ని మీరు స్పష్ట దాన్ని సరైన పద్ధతిలో తెలుసుకోవాలి దేహాభిమానం ఉన్నంత వరకు దేవుణ్ణి శరణాగతి చేసి మనం ఆరాధించాలి దేహాభిమా ఎందుకోసం ఆరాధించాలి వైకుంఠానికి కైలాసానికి వెళ్ళడం కోసం కాదు దేహాభిమానం పోయి పరమాత్మలో విలీనమైపోవడం కోసమే ఆరాధించాలి జ్ఞానం కోసమే ఆరాధించాలి అలా తెలుసుకోవాల్సి ఉంటుంది పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణము దశ్యతే